ఇంక నేల నాకు వెరపు ఇంత మాటగలిగియు సంఖ్యలెల్లబాసె నా స్వతంత్రములొక్కటే నేనెంత పాపబుద్ధినై నేరమెంత చేసినాను కానీలే నన్నేలేవాడు కావగలడు ఆన తిచ్చేదొల్లె యాతడద చరమార్ధమందు మేని దోషమెల్ల బాపి మేలొసేననుచు మట్టులేక అతని ఎంత మరచినే ఉండినాను పుట్టించిన దేవుడే ప్రోవగలడు చూపే తొల్లె తన గుణము పాండవులందు గట్టిగా తన వారైతే పాతుకుందుననుచు తప్పనే నడచినాను తగిలి శ్రీవెంకటేశుడు ఒప్పులు చేసి రక్షించనొద్దగలడు చెప్పనేల గోపికలు చేసిన దోసాలు దొల్లి కప్పుక పుణ్యాలు చేసే ఘనుడ తాననచు